Yeah. ప్రతికొండ పోవలసిందే కదా మాట అది వెళ్ళేటోట కనసుని కహనము అయితే నేర్పిస్తూ కొద్దిగా చెప్పుకోరా ఎవరి మీద భిస్తుంటారో అని ఉదయం ఉంటాం ఆయన అది ఆ జాను మరింత సన్నిహిత నేను వహించుకో చేత చెప్పాడు పోసేదంలో చెప్పాడు తని చేయో వారికి గోచరిస్తూ ఉండేటట్టు ఆ ఇలా అసకులకు ఆ వుద్ధుడు ఆ ఎందు కొడుకు కొనుగోట్టుకొని స్థానం చేస్తూ అనట ఆ నీళ్ళ గోచరిస్తుందనట ఆ ఇలా అటుకులకు గోచరిస్తూ అంటారు అంటే సమీపం <imitation> ప్రాప్త సన్యాస్త్రానికి సరిగా చెప్పు చెప్పే ఉన్న భార్యం చేయిపోద్ది కనుక ఆ చెప్పవలసింది అలా తాసుకుంటాడు ఆ నమ్మడి వారికి ఆ యశోదాదేవి గురువు లోపల జరిగేటటువంటి Yeah, yeah. నేను అనేక రోజు గురువుల దగ్గర చూస్తూ చేసి సంపాదించేవాడు నేను చేరుకు రామ మరతత్వ నేను తెలుసు తెలియదు ఉపశిక్షోక మహాకేజ మహాకేజును తేలిస్తుంటున్నాను ఒప్పిస్తున్నారు నాతో ఆ హరిత మీకు రోజుడు అక్కడ నుండి మాకు పచ్చిగా చేసిన కొంత వివాహితుడు నీళ్ళు వెళ్తాను నాకు వెళ్తాను ఏచేమి తపశిక్షత రేపలకి తమ చేసినటువంటి మహాపుడు అటువంటి అంటే ఏమేత అటువంటి యోగులు చేతి కానీ యోగ్యోన్ తోనాడు అలాగే సరిగేస్తున్నారే వాడు ప్రతి ఒక్కరు ఆ బ్రోహరేక చేతులు పెట్టారు తిరిపారు సగే ద ఎందువల్లను ఈ దుర్గమే రావన్న కారణం వచ్చేసారు ఆ టైం ఉండాలి కాదా రకతో పోడు ఉన్న అంటే చేసి తప్పను అని బయలుదేరాన ఆ రథాన్ని వేసుకుని యుద్ధంగా మహిళాడు అటువంటి వారిని సహరించి వయలు చేయాలేటే వరకు మైలుదేరే వరకు మహాశివీరాచిపోయింది మహత్తరంగా చె అతి సమయంలో ఆ గ్రోహం యే లేచిందట అయితే లేచి అత్యులుగా ఇది వీక్షణించి ఒక మానవుడు రక్కింది రిజియ్య మానవులు నది మన వేసింది సాటినీచి శ్వేత వాహను అయిపోయింది యుద్ధం అంతా అడగొట్టి వెళ్ళిపోయే ఇంటికి వెళ్ళిపోయి తల్లికి చెప్పాడు చెప్తాను వరకు అడగెట్టాను ఆధ్వర్య పడగొట్టారు చెప్పారు ప్రజ్ఞానాథం అంతా కూడా పడిపోయారు రాముడు రాజభూలో ఇక్కడ ఇంకా అయితే బాధపడదట ఆ చిత్రాంగ బాధపడి యుద్ధభూమి వచ్చిందిక పోచింది అద్దెని శరీరం ఏడుస్తూ అందుకారూ సో అనుమాగప చుబిం జి <sno -moon> idyaat samahi mambe kya kamalange <laughs> ye ye woh kahal munayaat pur se nikle samrajya me pur satigi hoye sangamuni baje daati డి కుమారు చే ఆ అంగారని అశ్రావైన అటువంటి యక్ష అత్త వ్యక్తి అత్తమై అత్తగా వ్యక్తించ తండ్రికి పట్టుబెట్టావు సాంధుభూర్తిగా పట్టుబట్టుబడి పెట్టాడు అటువంటి గోపలవతా ఏమైపోయింది గోప్రముడు ఒకేమైపోయి ఆయన ఏమైపోయిందయ్యాణములో విజండించిన ఇది ఆశ్రమహిమైతే సగడంగా ఉందా పెట్టేవి నీళ్ళు నెప్పించి గోపురం పెట్టావు అటువంటి శిక్ష ఏమైపోయిందయ్యా సముద్రముల కామైన పల్వలం వినబడితే అక్కడ పడ్డా ఏ మనంద ఏమలేదయ్యా అరే ఆ పాదముల మీద పడి ఏడుస్తూ చూస్తూ అనబట్టూ అంద పెద్ద కుమారులు ఆ ఉద్యో అంద కు Good <laughs> morning. విద్య సమయంలో అవి ఉక్క వచ్చిందట నాగకంతా ఉలూచి వచ్చిందట ఒకే రావాలని సైన్యత పరిపాలించిందత్త అధ్యయనం కూడా వెళ్తూ కారణంగా మా దొడ్డు ఆ ఐదు దాని వచ్చేట్లు ఒక్కసారి చేసినాయి ఇది ఏమిటో అనుకున్నా కానీ ఇది కారణం కారణంగా చావు ఒకసారి వచ్చినాయి ఏమిటో అనుకున్నాను కానీ ఇలా కలిగింది వచ్చిన <laughs> పడుతుందా que okay. వందన బ ఏం చేసేది ఆరో రావులన్నీ కూడా వచ్చి తమి ఈ అక్కడా దగ్గర తీసుకొచ్చారు వీళ్ళు లేదు వీళ్ళంతా వైఖరి వచ్చారు చూస్తే ఉంది లేదు శిరస్సు లేదు శరస్సు లేదు వాళ్ళు ఏం చేస్తారు చుక్తున్నారట పోయే మాత్ర కాదు ఏం చేస్తారు వీళ్ళ అతి సమయం ఆ హస్త నాపురం తెల్ల మారిందట తెలు మారే వరకు ఆ బ్రిటిష్ ప్రస్తావి వారు సభలో ఏం చేసి ఉన్నారట దేవుడు వచ్చిందట ఆ కుదేవి దోహం ఎరుస్తూ వచ్చింది వచ్చింది ఆ దినార్థుడిని గౌరవించుకుని దోహం ఎరుస్తూ ఉన్నదా ఏదమా తయ అలా తక్కువ ఏడు లేదు కదరా కళా గారిటీ భయ